సంవాదాలు అన్ని రకాలైనటువంటి చలనములు కదలికలు ఉండలేక కదలటమే ఇదంతా ఎరుకలోని విషయమే కానీ ఇంకా మిగిలిన అంశమేం కాదనమాట అందువల్ల జాగ్రత్తగా గమనిస్తే ఈ శ్లోకంలో ఉన్న చెప్తున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలని సాధకుడు తన నిజ జీవితంలో తాను స్వానుభవంతో జీవిస్తూ సహజమైనటువంటి లక్షణాలుగా ఉండాలి ఇప్పుడు మళ్ళా శ్లోకం చదువుతుంది సరే నిర్గుణో నిష్క్రియో నిత్య నిర్వికల్పో నిరంజన నిర్వికల్పో నిరంజన ఎందుకు ఇదంతా ఇట్లా చెప్పేస్తున్నానంటే తర్వాత నువ్వు ఇదే విషయం ఉంటుంది అక్కడ అందువల్ల టైం వేస్ట్ అయిపోయిందని ఫీల్ అయిపోమాక నిర్వికల్పో నిరంజన అర్థమైందా మామూలుగా మనం అందరం ఎలా ఉన్నాము సంకల్ప వికల్పాత్మకంగా ఉంటాం సాధారణంగా మానవుడికి బలం సంకల్ప బలం జంతువుకు లేనటువంటి బలం సంకల్ప బలం మానవుడికి మాత్రమే ఉంది ఈశ్వరానుగ్రహం చేత మానవుడికి సంపాదించబడినటువంటి గొప్ప విశేషమైన బలం సంకల్ప బలం అయితే మానవులందరికీ సంకల్ప బలం ఉందండి ఆ ఉంది వారి వారి గుణధర్మాన్ని అనుసరించి కలిసి పనిచేస్తుంటున్నాయి ఎందుకని అంటే మరి ఒకడికేమో దుస్సాంగత్యానికి దుర్జన సహవాసానికి లోబడి పనిచేస్తుంది ఒకటికి సత్సాంగత్యానికి సజ్జన సహవాసానికి లోబడి పనిచేస్తుంది ఒకటికి ఈశ్వరీయంగా పనిచేస్తుంది ఒకటికి ప్రకృతి ధర్మంగా పనిచేస్తుంది ఇలా మానవోపాధి ధరించినటువంటి ఎనిమిది కోట్ల మంది మానవులలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఒకే రీతిగా కనబడటం లేదు ఏ కోహం అందరిలో ఉన్న సంకల్ప బలం ఒక్కటే అది ఈశ్వరానుగ్రహం ఈశ్వరుని కృప నీలో ఉన్న సంకల్పమే ఈశ్వరుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వెతికే బదులు నీలో కలుగుతున్నటువంటి సంకల్ప బలం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు అది లేకపోతే నీ బుద్ధి పనిచేయు అది లేకపోతే నీ మనసు పనిచేయు అది లేకపోతే నీ ఇంద్రియాలు పని ఆ బలం పేరు సంకల్ప బలం జాగ్రత్తగా గమనించాలన్నమాట ఒకే వ్యక్తి ఒకటో క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్మేట్లు అందరూ ఉంటారు చదువుకుంటూ వెళ్తారు పదో క్లాస్ దాకా చదువుకుంటూ వెళ్తారు పదో క్లాస్ దాటగానే ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికీ ఈ నలభై మంది నలభై చెక్కల మొక్కలు అయిపోతారు ఒక చోటికి పోతారు తలా ఒక విధానంలోకి మారిపోతాడు తర్వాత మళ్ళా ఆ కాలేజీలో మళ్ళీ కొంతమంది కలిసి చదువుతారు మళ్ళీ అక్కడ అయిపోగానే దాని తర్వాత డాక్టర్ అయ్యేవాడు ఒకడు ఇంజనీర్ అయ్యేవాడు ఒకడు ఎంబీఏ చదువుకునేవాడు ఒకడు పీహెచ్డి చదివేవాడు ఒకడు ఏమీ చదవని వాడు ఒకడు ఇలా మళ్ళా నలభై చెక్కల ముక్కలు మళ్ళా మరి వీళ్ళందరిలో ఏమిటి లోపం అందరూ మానవోపాధి కదా అంటే సంకల్ప బలమే లోపం ఒక ఆయన ఎక్కడెక్కడో దేశ దేశాలన్నీ తిరిగి పనిచేస్తాడు ఒక ఆయన వాడి ఊరు దాటకుండా హాయిగా పడుకున్న పది ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అండి అంటే దేశ దేశాలు తిరిగిన వాడు పొట్టపోసుకున్నవాడే ఉన్న ఊళ్ళోనే ఉండి పది ఎకరాలు వ్యవసాయం చేసిన వాడు అదే భుక్తి విద్య భుక్తి విద్యకి మాత్రమే ఉపయోగపడితే దీన్ని సంకల్ప బలం అని అందామా ముక్తి విద్య కూడా ఉపయోగపడితే సంకల్ప బలం అని అనాల ఇది మానవుడు ప్రశ్నించుకో అనేక రకాలైనటువంటి జీవన విధానాలు మానవులందరి మధ్య కనబడుతున్నప్పటికీ వ్యావహారిక సత్తా ప్రాతిభాసిక సత్తా పారమార్థిక సత్తా ఈ సంకల్ప బలం ఈ మూడు స్థాయిల్లోనూ ఉంది కేవలం ప్రాతిభాసిక సత్తా దగ్గరే ఉన్నట్లయితే అప్పుడు ఆహార్యము ఆహారము ఆనందం ఈ మూడింటికే పరిమితం అయిపోతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాతిభాషిక సత్తా వరకే సంకల్ప బలం కనుక పనిచేస్తే ఏ రకమైన బట్టలు ఏ రకమైన ఆహారం తిన్నాను ఏ రకమైన విషయానందాన్ని పొందాను ఇంత మేరకే ఉంటాడంటే ఇప్పుడు ఇది కూడా సంకల్ప బలమే ఎందుకని ఈ మూడు పొందాలన్నా బుద్ధి పనిచేయాలి కానీ వీడికి బుద్ధి వికాసం ఎంత వచ్చినట్టు కేవలం పది మరి ఈ టెన్ కూడా రాకపోతే ఏమవుతాడు వాడు మానసిక వికలాంగుడు అవుతాడు మరి అలా ఉండటం తప్పు కదా అంటే ఇప్పుడు మానసిక వికలాంగుడిలో వచ్చిన సమస్య ఏమిటి అంటే వాడికి సంకల్ప బలం లేదు అంటే మనో వికాసం బుద్ధి వికాసం రావడానికి కావలసినటువంటి బలం వెనుక నుంచి రమణ అందవలసిన సహాయం